తండ్రి మీకు వదనాలైనా సర్వనతడుగు దేవ మీకే కృతజ్ఞత లేసయం నుంచి ఇంత కాచి కాపాడనందుకు మీకెంతో మదనాలైనా ఈ యొక్క సాయంత్రం ప్రభు మీ యొక్క స్వరానికి వినాలని మేము ఆశపడుతున్నాంనైనా మా హృదయాలను తృప్తి పరిచయాన్ని ప్రభు ప్రభు మీ యొక్క వాక్యంలో ఉన్న యొక్క జీవాన్ని వెలుగుని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆసక్తితో తను మళ్ళీ మేము పొందుకోవాలా దాని ప్రకారంగా జీవించాలా అనుభవపూర్వకంగా దాన్ని ప్రకటించాలా అటువంటి జీవన విధానాన్ని సేవ విధానాన్ని మాకు అందరికి అనుగ్రహించి మహిమనుందని ఏ క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ కీర్తన గ్రంథంలో నుండి ఒక చిన్న వాక్యాన్ని మనం చూసుకుందాం కీర్తన గ్రంథము నూట అధ్యాయం కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము హండ్రీ చాప్టర్ అన్న త్రీ వర్డ్స్ సెవెన్ ఏడవ వచనంలో దేవుడు ఏ రీతిగా తన బిడ్డల్ని నడిపిస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపనం చేస్తున్నాడు ఆయన మోసేకు తన మార్గములను తెలియజేశను తర్వాత ఇస్రాయేల్ వంశస్థులకు తన క్రియలను కనుపరచను ఇది కొంచెం ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే దేవుడు సేవా జీవన విధానంలో తీర్మానం చేసుకొని ఆయన కొరకు సంపూర్ణంగా సమర్పించుకొని జీవించే వారికి తన మార్గాలను బయలుపరుస్తారంట కానీ కేవలం విశ్వాసులు అంటే కాంగ్రిగేషన్ అంటాం లేక మల్టిట్యూడ్ అంటాం లేక గొప్ప జనం ఈ థియాలజికల్ టర్మ్స్ లో గొప్ప జనం అంటే కాంగ్రిగేషన్ ఎప్పుడు ఆడియన్స్ లో ఉంటారు అన్నట్టు వీళ్ళు జస్ట్ వినేసి వెళ్ళిపోతుంటారు వాళ్ళ జీవన విధానం ముగించుకొని అగైన్ నెక్స్ట్ సండే వస్తూ ఉంటారు కానీ సేవా జీవన విధానంలో ఉన్న వాళ్ళందరూ ప్రభుత్వ సంభాషిస్తూ ప్రభుతో పాటు నివసిస్తూ ఉంటారు ప్రభుని వెంబడిస్తూ ఉంటారు ప్రభు వారికి సహక సహకారు ఉండి నడిపిస్తూ ఉంటాడు అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కొన్నిసార్లు ఇది కష్టతరంగా ఉంటుంది ఈ ఈ దశలో నేనేం చేయాలా ప్రభు ఈ క్షణం నేనేం చేయాలా ప్రభు మోసే ఎన్ని దేవునితోనే సంభాషిస్తున్నప్పుడు ఈ విషయాన్ని మనం గ్రహిస్తా ఉంటాం ముఖ్యంగా బైబుల్ అంతట్లో బహు విశేషంగా ఓల్డ్ టెస్టిమెంట్ లో కాలపు భక్తులందరికెళ్ళ బహు విశేషంగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నవాడు మోసే దాని తర్వాతనే షార్ట్ టైము సంసో జీవితంలో చూస్తాం మనం దాని తర్వాత ఎవరి కూడా అంతగా అభిషేకం మనం చూడం ఈవెన్ ఏలియా విషయంలో కూడా చూడం మోషే ఫస్ట్ టైం మోసే జీవుల జీవితంలో అంత గంభీరమైన అభిషేకాన్ని మనం చూడగలుగుతున్నాం అయితే మడలను కూడా మనం అది చూస్తాము అయితే ఇక్కడ దేవుడు ఒక విషయాన్ని మనకు బయలుపరుస్తుండేంటంటే మోషేకు తన మార్గములను తెలియజేశాను ఇస్రాయల్ ప్రజలకు తన క్రియలను కనపరచాను అయితే నాకు ఇది ఒక ప్రశ్న మోషేకే ఎందుకు మార్గములను తెలియజేయాలా సామాన్య ప్రజలకి కేవలం విశ్వాసాలకు క్రియలు ఎందుకు చూపించాలా కనపరచాలా డిఫరెన్స్ ఉందన్నట్టు అంటే స్పిరిచువల్ ఆర్డర్లో లేక స్పిరిచువల్ ర్యాంకింగ్లో మోసే స్థితి ఎక్కడుంది ఇస్రాయెల్ ప్రజలు ఎక్కడున్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇది ఆత్మీయ జీవితంలో మన వర్తిస్తుంది నేను ఎప్పుడు ఇది దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే నాకెంతో మంది సేవా జీవితంలో మెయింటైన్ చేశారు నన్ను గతంలో మంచి మంచి విశ్వాసాలు నన్ను మెయింటైన్ చేశారు డైరెక్ట్ గానే కానీ ఇన్డైరెక్ట్ గానీ ఆర్ అదర్వైజ్ నేను వాళ్ళని మెంటర్ గా తీసుకున్నా వాళ్ళు నన్ను గుర్తించకపోయినా కాని కొంతమంది సేవకులని ఎందుకంటే ఇది ఒక ప్రిన్సిపల్ దేవుడు ఎప్పుడు సేవకులకే తన మార్గాన్ని బయలుపరుస్తాడు ఈ ప్రిన్సిపల్ అర్థమైనంత కాలము మన సేవ ముందు కొనసాగుతూనే ఉంటది ఫల ఫలితం అవుతూనే ఉంటుంది ఎప్పుడైతే దీన్ని ధిక్కరిస్తామో ఫినిష్డ్ మన సేవ ఏదో స్ట్రగ్లింగ్ ఉంటుంది అన్నట్టు భయంకరమైన స్ట్రగ్లింగ్ ఉంటుంది మన సేవ వెళ్తూ ఏదో పోతూ ఉంటాం కానీ ఆయన మార్గాలు కనిపించవు ఎందుకంటే ఆయన సేవకులకు మార్గాలను తెలియజేస్తారైనా నా మార్గంలో వంటివి కావు మీ మార్గంలో మై వేజ్ ఆర్ నాట్ యువర్ వేజ్ అంటారు నాకు బహు నచ్చిన వాక్యం అది అందుకే ప్రభా నా నా తలంపు తొలగించే ప్రవ్వా నా తలంపు తీసే ప్రభావ నాకు ఇది వద్దు ప్రభావ నాకు నీ తలంపు కావాలా నీ మార్గం కావాలా ఐ విల్ డూ యో వే అని నేను పాట పాడుతూ ఉంటా చాలా కాలము ఐ డి మై వే నే లేదు ప్రవ్వా దట్ హ్యాస్ ఫెయిల్డ్ మీ నన్ను ఫెయిల్ చేసింది అది ఎన్నిసార్లు ఎందుకంటే లోకంతో స్నేహం దేవునితో భయం అది ఎప్పటికైనా ఫెయిల్ నీ సొంత తలంపులను ఉపయోగించిపోయినప్పుడు ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం మనం నేను ఎంతో రుచి చూసినాను కాబట్టి ప్రతి దశలో ఐ వాంట్ డూ యువర్ వే అయితే ఆయన వే కేవలము మోసకే బయలుపరుస్తా అంటే మన అందరి జీవితాలలో ఒక మోషే అనేవాడు ఉంటాడు మనం అది ఐడెంటిఫై చేసుకోవాలా అన్ఫార్చునేట్లీ మనము మోసేని పక్కకు పెట్టేసి బహుశా ఇంకెవరన్నా పాటిస్తున్నామేమో కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది నాకు కానీ నేను మళ్ళా సెటిల్ అయిట్ కొత్త ప్రభు సన్నిధిలో ప్రార్థాన చూపించి ప్రభు ప్రతీ ఒక మోసని అనుగ్రహిస్తున్నావు ఒక ఆత్మీయ తండ్రిని బయల్పరుస్తా ఉన్నావు వారికి బయల్పరిచి వారి ద్వారా నా జీవితాన్ని నడిపించేస్తున్నావు ఇంకొంత కాలానికి మోసే కాలం తర్వాత యోహో శివ బయటకు తర్వాత ఇంకొకరు బయటకు అది ఆత్మీయ విధానం ఏలియా తర్వాత ఎలిషా రావాల్సిన విధానము ఎలిషా తర్వాత గేహాజీ రావాల్సిన వాడు కానీ దురదృష్టం రాలేకపోయాడు ప్రతి సేవా జీవన విధానంలో దేవుడు ఎప్పటికైనా గాని మోసకి తన మార్గములను బయలుపరుస్తా ఉన్నాడు కాబట్టి మనం ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు కొన్నిసార్లు అనుకోవాలా ప్రవ్వా నాకు ఎవరిని బయలుపరిచినో ఎవరు నాకు నన్ను మెంట్రింగ్ చేశారు ఒకసారి నాకు చూపి ప్రవ్వా నేను ప్రార్థిస్తూ ఉంటాను ఎన్నో విజన్స్లలో అది అట్లా అట్లా ఒక మూవీ లాగా నేను చిన్నప్పటి నుంచి నన్ను ఎవరు నడిపించారు సేవలో ఎవరు నన్ను రక్షణ నడిపించారు యవన దాశలకు వచ్చేటప్పటికి నన్ను ఎవరు బలపరిచారు వాక్యంతో అదే రీతిగా ఇంకొంత కాలానికి మేబి అడల్ట్హుడ్ యూత్హుడ్ నుంచి అడల్ట్ హుడ్కి వచ్చినప్పుడు నన్ను ఎవరు అంకుల్స్ మెంటర్జింగ్ చేసిండ్రు దాని తర్వాత కొంతకాలంగా ఏ పాస్టర్ నన్ను మెయింటైన్ చేసిండు వాళ్ళందరినీ నేను ఒకసారి ఒక విజన్ ఒక ఫిలిం రీల్ లాగా నేను చూడగలిగిన అన్నట్టు వాళ్ళందరు నన్ను సరే కొందరు నన్ను రిజెక్ట్ చేసిండ్రు దాని తర్వాత బట్ నేను మటుకు వాళ్ళని మోసలాగానే ఐడెంటిఫై చేసుకున్నాను ఆ సేవా విధానంలో ఎందుకంటే వారి ద్వారా వారికి మార్గాలు బయలుపరచండి దేవుడు వారి ద్వారానే మనం నడవగలుగుతున్నాం కానీ అన్ఫార్చునేట్లీ ఈరోజు కాంగ్రిగేషన్ ప్రాబ్లం ఏంటంటే మనం కేవలం క్రియలనే చూస్తూ ఉన్నాం ఆయన మార్గాలను వెతుకుతలేం అది ప్రాబ్లం చర్చి సిస్టమ్ ఎందుకు ఫాల్టీ ఉందంటే ఇదే విధానం అన్నట్టు ఈ రోజుకి కూడా వాళ్ళు క్రియలను చూడగలుగుతున్నారు కానీ దేవుడు చేస్తున్న అద్భుతాలను చూస్తున్నారు కానీ అమోఘమైన కార్యాలు చూస్తున్నారు కానీ దేవుడు ఆ ఎన్నో అద్భుతాలు చేసిండు బ్రదర్ అని చెప్తుంటారు సాక్ష్యాలు కానీ ఆయన మార్గంలో మటుకు తెలుసుకోలేకపోతున్నారు అది కేవలము సేవా జీవిత విధానంలోనే ఉంటుంది ఇంకొక విధంగా చూస్తే చర్చి సిస్టమ్ లో ఒక జరిగిన ప్రాబ్లం ఏంటంటే మీరు కిందనే కూర్చోండి మేము పైననే కూర్చుంటాం అది ఒక మేజర్ డిజాస్టర్ టూ ఇయర్స్ నుంచి నడుస్తున్నది మీరు ఎప్పటికైనా కిందనే కూర్చోవాలా వినేసి వెళ్ళిపోవాలా పైకి రావద్దు మీరు మేము పైన నిలబడతాం అదొక డిజాస్టర్ సిచ్యువేషన్ అది కెథలిసిజం నుంచి ప్రొటెస్టెంటిజంకి బయటకు వచ్చింది అది ఒకరి నుంచి ఒకరు కాపీ చేసుకుంటా వచ్చిండ్రు మేమే ఇక్కడ నిలబడతాం మీరు కిందనే కూర్చోవాలా ఎప్పుడు మనం వాళ్ళని శిష్యం చేయగలం మీరు సమస్త జన్లను శిష్యం చేయండి అని ఆయన ఇచ్చిండు కమాండ్మెంట్ వీళ్ళేమో ఆగి అని అతిక్రమించారు పైన నిలబడ్డ వాళ్ళందరూ అట్లా అతిక్రమించి కాంగ్రిగేషన్ని కేవలము కాంగ్రిగేషన్ లాగానే పెట్టేసారు కానీ వాళ్ళని గొర్రెలాగానే పెట్టేసారు కానీ కాపర్ లాగా చేయలేకపోయింది చర్చ్ సిస్టమ్ ఈరోజు కూడా ఇది నేను ఎప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటాను స్టాటిస్టిక్స్ చూస్తే మన నేషనల్ పాపులేషన్లో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ క్రిస్టియానిటీ అని సెన్సస్ పాపులేషన్లో అయితే ఇండిపెండెన్స్ టైంలో కూడా అంటే ఆల్మోస్ట్ మనకు 70 ఇయర్స్ కదా ఇండిపెండెన్స్ వచ్చి ఇండిపెండెన్స్ టైంలో కూడా టూ పాయింట్ టూ టూ పాయింట్ ఫైవే ఉంది పర్సంటేజ్ ఆ రోజుకి ఈ రోజుకి ఏం తేడా లేదనిపిస్తుంది ఫినామినల్గా ఏం డిఫరెన్స్ లేదనిపిస్తుంది అంటే అవి స్టాట్ అఫీషియల్గా చెప్పే స్టాటిస్టిక్స్ ఎందుకంటే క్రిస్టియానిటీ ఉంది క్రిస్టియన్ పాపులేషన్ ఉంది ఇండియాలో కానీ రెండు సంవత్సరాల క్రితమే మన దేశానికి రెండు సంవత్సరాల క్రితమే సువార్త ప్రకటించబడింది తో ద్వారా అయినా కానీ ఈ రోజుకి కూడా టూ మనకి కాంపీటింగ్ ఫెయిత్ ఉంది అనదర్ అబ్రాహామిక్ ఫెయిత్ అంటాం కదా అబ్రాహం విశ్వాసాలు మూడు రకాలు ఈ లోకంలో జుడాయిజము ఇస్లాము క్రిస్టియానిటీ అయితే ఎబ్రాహామిక్ ఫెయిత్ లో ఉన్న ఆ సెకండ్ గ్రూపు రఫ్లీ ట్వల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది సరే ఆ పాపులేషన్ గ్రోత్ అని చెప్పొచ్చు కానీ బట్ మనది ఇవాంజలికల్ పాపులేషన్ కదా ఇవాంజలైజింగ్ పాపులేషన్ కదా మనది పుట్టుకతో క్రిస్టియన్స్ ఎవ్వరు కాలేరు ఎవరైతే పాపాలప్పుకుంటారో వాళ్ళే క్రిస్టియన్స్ కదా కాబట్టి మళ్ళీ ఆ రీతిగా ఈవెన్జులైజ్ చేసినా కూడా టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పర్సెంట్ కంటే ఎక్కువ పెరగనే లేదు ఇన్ని సంవత్సరాలు సెవెంటీ ఇయర్స్ అవుతున్నది ఎందుకు అంటే నేను ఈ విషయం గ్రహించగలుగుతున్నాను నీకు బయలుపరిచిన మార్గంలో దేవుడు కాంగ్రిగేషన్కి ఎందుకు బయలుపరుస్తున్నాడు ఎందుకంటే ఇది సంథింగ్ రాంగ్ మోషే యహోశివా నడిపించినట్లు మళ్ళీ యహోశివా ఎవరు నడిపించిండు అది మనకు కొంచెం కనిపిస్తుంది డిస్టర్బింగ్ ఉంటుంది అన్నట్టు ఏలియా ఎలిషాని నడిపించిండు మళ్ళీ ఎలిషా ఎందుకు గెహాజీని నడిపించలేకపోయిండు హెచ్చరించి గద్దించిండు కానీ ఎందుకు సెట్ చేయలేకపోయాండు కరెక్ట్ చేయలేకపోయాడు గెహాజీ లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది డిస్ట్రాయ్ అయిపోయింది ఆయనకి ఎంతో స్పెషల్ పవర్స్ ఇచ్చేటోడు దేవుడు ఫ్రాన్స్ అది మ్యాంటిల్స్ ఒక ఒక సేవకు నుంచి ఇంకొక సేవనికి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంటాయి ఆ ఎందుకంటే దేవుడు ఇచ్చిన మ్యాంటిల్ లేక దుప్పటి అంటాం కదా మనం తెలుగులో ఆ యొక్క అభిషేకాన్ని దేవుడు ఆ పిలుపుని ఈ లోకస్తులకే ఈ లోకానికే పరిమితి అది ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో ఆ మ్యాంటిల్ మనకి అక్కడ పనికిరాదు హెవెన్ లో పనికిరాదు ఈ లోకంలో ఉన్నప్పుడే పనికి వస్తుంది అందుకే ఎలిషా ఏలియా నుంచి ఎలిషాకి రావడం మోషన్ నుంచి యహుషువాకి రావడం అట్లా మనం చూస్తూ ఉంటాం పౌల నుంచి అనేక పోవడం చూస్తూ ఉంటాం అట్లా గొప్ప గొప్ప దైవ జనుల నుంచి ఇంకొకరికి రావడం మనం చూస్తూ ఉంటాం అయితే ఇది సత్యం మనం గ్రహించినప్పుడు మోషన్ మీద ఎంతో పవర్ఫుల్ అభిషేకం ఉందని నేను ఒక ఒక ఫ్యూ మంత్స్ క్రితం నేను ఎక్కడ చూసినానంటే చూస్తాం అనుకుంటాను తీసుకొని ముగించుకుందాం పక్ష్యం ఇద ఉన్న అంత పవర్ఫుల్ అభిషేకం ఇరవై ఇరవై ఇరవై ఐదో వచ్చిన మన అధ్యాయము ఇరవై వచ్చు యహో మేఘములో దిగి అతనితో మాటలాడి, అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బై మంది మీద ఉంచను కావు మన దేవుడు ఎప్పుడు మేఘములలో దిగుతాడన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అనేక పర్యాలు ఈ మనకు చూసిస్తా ఉంటాడు బైబిల్ అంతటా దేవుడు ఎక్కడ దిగొచ్చినా మేఘములలో అనుంది మేఘంల ఎందు అనుంది దర్శన రాష్ట్ర పత్రిక నాలుగు పదహారు తర్వాత చూస్తాము మేఘముల మీద అనుంది కానీ కొన్ని ప్రాచీన పత్రికలలో మేఘముల యందు అని ఉంది కాబట్టి మేఘముల మీద నిలబడానికి అవకాశం ఉండదు ఎందుకంటే అది జస్ట్ ఒక వేపర్ వాటర్ వేపర్ కాబట్టి మేఘముల యందు అన్నప్పుడు స్పిరిచువల్ ఎయర్లో మేఘములు ఆయన మహిమకు సాదృశ్యం కాబట్టి ఆయన మహిమతో దిగి వస్తున్నాడు మహిమలో దిగి వస్తున్నాడు మహిమ యందు దిగి వస్తున్నాడు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన దిగి ఏం జరిగింది అనేది ఇందాక చదువుతున్నాము మూష మీద ఉన్న అభిషేకంలో ఒక్క భాగమే అంటే ఎంత సంపూర్ణమైన అభిషేకం మోసలో ఉందని అడిగితే ఆ వాక్యం చెప్తుంది అలా సార్ చదువు మేఘములో యహోవా యహోవ మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బది మంది మీద ఉంచాను చూ అయితే మోస మీద అభిషేకం ఉందని కానీ నేను జస్ట్ ఈ యొక్క సాయంత్రం సమయంలో ధ్యానిస్తూ ఉంటే నాకు అర్థమైంది ఏంటంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో భక్తులందరి మీద అభిషేకం ఉండే కానీ న్యూ టెస్ట్మెంట్లో నీ హృదయంలో ఉంటుంది అభిషేకం ద స్పిరిట్వెల్వ్ సీనర్స్ అని ఉంది కదా పరశుధాత్ముడు మన హృదయంలో నివసిస్తారని ఉంది వాక్యం కానీ ఓల్డ్ టెస్ట్మెంట్లో వారి మీద ఉన్నాడు అదే డిఫరెన్స్ అన్నట్టు ఎందుకు మన హృదయంలో ఉంటాడు అంటే మన హృదయాలు వారికి ఎందుకు హృదయ మీదనే ఉంది బయటనే ఎందుకు ఉందంటే పాపబూరితోనే జీవితం కాబట్టి కానీ మన హృదయాలు పరిశుద్ధుని రక్తం చేత కడగబడ్డాయి కాబట్టి అక్కడ నివసిస్తుండే పరిశుద్ధాత్ముడు మన హృదయంలో అదొక బలిపీఠానికి సాదృశ్యం కదా మన హృదయం అక్కడ నివసిస్తున్నాడు అది డిఫరెన్స్ ఓల్డ్ టెస్టమెట్కి న్యూ టెస్టిమెంట్కి అభిషేకంలో సంసోను కంటే ఎక్కువ పవర్ఫుల్ అభిషేకం మనకు ఎందుకంటే మన హృదయంలో ఉంది కాబట్టి మూషే మీద ఉంది కానీ మనకి హృదయంలో పెట్టిండే దేవుడు అభిషేకాన్ని ఎంత శ్రేష్ఠుడు మన ప్రభు ఎంతగా ప్రేమించింది మనల్ని చర్చిని ఎంతగా ప్రేమించడం ఎందుకంటే ఆయన శిరస్సు ఆయన శరీరం కదా ఆయన పెళ్లి కుమార్తె కదా ఆయన భార్య కదా ఆయన భార్యని ఎవరైనా ముడితే ఒప్పుకుంటాడా ఒప్పుకోడు ఆయన ఎవరైనా కదా అంతగా స్పెషాలిటీ మనకి ఇచ్చిండే దేవుడు తర్వాత ఆయన మార్గం లని మనకు అయితే నేను ఈ విషయాన్ని గ్రహించిన ఎంత అభిషేకం ఉన్నది ఆయన మీద మోస మీద ఆ అభిషేకంలో ఒక్క పోర్షన్ చిన్న పార్ట్ అది కూడా ఆ చిన్న పార్టీ డెబ్బై మంది పెద్దల మీద నిలబడింది అందుకే చర్చ సిస్టమ్ లో పెద్దలకు చాలా ప్రాధాన్యత ఇస్తాం వాళ్ళు డిస్టర్బింగ్ గా ఉండొచ్చు వాళ్ళ పర్సనాలిటీస్ ఎట్లన్నా వ్యత్యాసంగా ఉండొచ్చు వారి హృదయాలు పర్సనల్ అజెండాస్తో ఉండొచ్చు కానీ పెద్దలే వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాల మనం అందుకే దావిదు హృదయం అదే కదా ప్రతి అభిషేకం పొందిన వాళ్ళందరినీ రెస్పెక్ట్ చేస్తా సౌల విషయాల చూస్తాం దావీ ఎంత జాగ్రత్తగా ఉన్నాడు సౌలుని యొక్క మాట నెలలేదు ఎందుకంటే సౌల మీద అభిషేకం ఉంది తెలుసు ఉదయం నుంచి సాయంత్రం వరకుంటే సౌల మీద అభిషేకం ప్రవక్త శిష్యులతో పాటు కలిసి ప్రవచించేటట్టు మనం చూస్తా ఉంటాం కాబట్టి మన ప్రార్థన మనం సేవలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దేవుడు మనకి మార్గాలు చూపిస్తాడు ఈ అభిషేకము మోసే మీద ఉన్న అభిషేకము మన అందరి మీద ఉన్నది మన హృదయంలో ఉన్నది అదే కాకుండా ఒక చిన్న పోర్షన్ డెబ్బై మందికి స్ప్రెడ్ అయిందంటే మిస్ట్రీ ఏంటంటే డెబ్బై మంది నుంచి ఇసల్ ప్రజలకు పోవాలనేది దేవుని యొక్క తలంపు ఓల్డ్ టెస్టిమెంట్ లో అభిషేకం అన్ఫార్చునేట్లీ అది పోలేదని మనకు తెలుసు దాని తర్వాత కొంత డిస్టబెన్సెస్ వచ్చినట్టు మనం చూస్తాం ఆ డెబ్బై మందిలో ఇద్దరు మందిరం దగ్గరికి రాలేదు గుడారాం దగ్గరికి రాలేదు వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా కూడా దేవుని యొక్క అభిషేకం వాళ్ళ మీదకి వస్తే వాళ్ళు ప్రవచించినట్లు మనం చూస్తూ ఉంటాం దేవుని దృష్టిలో అందరూ ప్రవచించే వాళ్ళలాగా ఉండాలనే తలం మోషే అంటాడు నీకు కుళ్ళు పుట్టిందా అంటాడు వారి మీదికి అభిషేకం వస్తే వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరిని అడగించాలనా వారు కూడా అక్కడ ప్రవచిస్తారు అంటే నీకు కుళ్ళు పుట్టిందా నా అంటాడు ఆశ్చర్యం ఏంటంటే ఆ డెబ్బై మాన మీద ఉండే గానీ ఆ అభిషేకము యహోషో మీద అప్పటికి లేదు యహోషో వాళ్ళకి ఇది ఎందుకు అంటే ఇది డిఫరెంట్ స్పిరిట్ అన్నట్టు యహోషు వల్ల ఉన్నది ఆ టైంకి దాని తర్వాత సరి చేసుకున్న తన జీవితాన్ని మనం చూస్తాము కానీ మన జీవితంలో కూడా మనం ఇది గ్రహించాల ప్రతి ఒక్కరి మీదకి అభిషేకం రావాలా ప్రతి ఒక్కరిలో హృదయలోనికి అభిషేకం రావాలా అది కేవలం మూషేకి బయలుపరచండి దేవుడు కాబట్టి సేవ జీవితంలో మన అందరికీ ఇది ఖచ్చితంగా బయలుపరుస్తాడు దేవుడు ఏ రూపకంగా పోవాలా ఎట్లా పోవాలా చూడండి విశాల్పాలకేమో క్రియలు చూపించాడు సేవకులకేమో మార్గం చూపించు తప్పక ప్రభు మనకి మార్గం చూపిస్తాడు ఆ మార్గం పట్ల మనం వెళ్తాము అది ఎక్కడికనేది మనకు తెలియదు కానీ మన ఆత్మకు బయలుపరుస్తుంది దేవుడు అక్కడ పోయినాక మనం చూస్తాం విశేషమైన అద్భుతమైన కార్యలు దేవుడు చేస్తాడు ప్రజలు విశాల్పాలు చూసినట్లు క్రియలన్నీ వాళ్ళు కూడా అక్కడ చూస్తారు మనం అనుభవపూర్వకంగా చూసిన ఎన్నో ఎన్నో ప్రాంతాలలో తిరిగినప్పుడు డిస్టర్బింగ్ ఉంటుంది భయం వస్తూ ఉంటుంది కానీ అక్కడ అడుగు పెట్టినాక దుష్ట శక్తులన్నీ పారిపోతా ఉంటాయి ఒకవేళ ఉన్నవి మనమి మనల్ని భయపెట్టి చూస్తే కానీ అవి మనల్ని ముట్టలేకపోతున్నాయి ఎందుకంటే వాటికి అధికారం ఇవ్వలేదు దేవుడు కాబట్టి అటువంటి గొప్ప దేవుని కలిగిన మనము ఎంతగా కృతజ్ఞతతోనూ భయంతోనూ వణుకుతోనూ అయిన సన్నిధిలో మనం సమయాన్ని గడుపుతూ మనం అప్పగించబడ్డ ఈ పనిని కొనసాగించుకుందాం అటువంటి కృపాని పగవాన్ని కలిగించాలని పరిశుద్ధుల తండ్రి మీకు వదనాలనైనా మై వేజ్ ఆర్ నాట్ యువర్ వేస్ అన్నారు అవును ప్రభా మై థాట్స్ ఆర్ నాట్ యువర్ థాట్స్ అన్నారు ప్రభా అవునైనా మా థాట్స్ తొలగించండి మా మార్గాలు తొలగించండి మీ మార్గంలో మేము నడవాల ప్రభావ అవి బయలుపరిచే గొప్ప దేవుడవునైనా మీ బిడ్డలకు కాకుండా ఇంకోళ్ళు బయలుపరుస్తారు మీరు తప్పక మాకు బయలుపరుస్తారని మేము నమ్ముతున్నాం నడిపించండి మీరు మహిమ ఉందండి తెవ్వ మనుషుల క్రియలను చూస్తారని వాక్యం ఉంది ప్రభావా అవి మీరే చూపిస్తాను అని ఇస్రాల్ ప్రజలకి అదే రీతిగా మేము ఎక్కడ పోయినా కానీ తండ్రి ఆ క్రియలు చూడాలా అంతరంగం ముందు ఇస్రాలుగా మీరే తన్మల్ని సమస్త గనంత మహిమ పొందాలని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క తన్మల ఆనందంలో బ్రదర్స్ అందరిని ఆశ్రయించండి నూతనంగా అభిషేకించండి మీ యొక్క మార్గాన్ని బయలుపరిచి నడిపించమని ఏ శుక్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి amel